ఇమాం ఇబ్న్ మాజా ఇమాం అహ్మద్ తమ హదీత్ గ్రంథాల్లో ప్రస్తావించారు మరియు షేక్ అల్బానీ రహమల్లా సహీ తరగీబ్లో దానిని పేర్కొన్నారు హీత్ నంబర్ ఇరవై ఏడు యాభై మూడు ప్రవక్త సల్లాహీస్ తెలిపారు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 నఫ్సహు ఎందలాదం ఎదుటి వాడిని చిత్తు చేసేవాడే శూరుడు కాదు అసలైన శూరుడు ఎవరంటే తాను ఆగ్రహ దోగ్రుడైనప్పుడు కోపానికి గురి తన ఆంతర్యాన్ని అదుపులో ఉంచుకొని ఎదుటి వారితో ఉత్తమంగా మెలిగేవాడు యహదీ సహిబ్ఖారీలో ఉంది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 मन त्रास बरूगा प्रयत्न चाहा अल्लां सद्भाग्य मन की प्रसाद चुका महाशेवल प्रलय दिना मन सत्कार्यु बरचेसेष पाठ शीर्षिक नागव विषय जनाजा नमाजु चय मरी जनाजाल वे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 من تبع جنازه حتى يصلى عليها ويفرغ منها فله قيراطان ومن تبعها حتى يصلى عليها فله قيراط والذي والذي نفس محمد بيديه له واثقل في ميزانه من احد يا ورائته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 జనాజాకు సంబంధించిన మరొక హదీత్ వినండి అందులో ఓహద్ పర్వతం యొక్క ప్రస్తావన కాకుండా రెండు మహా పర్వతాల ప్రస్తావన వచ్చి ఉంది ఈ హదీత్ సహిబుఖారిలో ఉంది హదీత్ నంబర్ పదమూడు ఇరవై ఐదు మరియు ముస్లిం షరీఫ్లో కూడా ఉంది హదీత్ నంబర్ తొమ్మిది మన్ షహీదల్ జనాజా తహత్తా యుసలియా ఫలహూ కీరాత్ వమన్ షహీద హత్త ఫతాన్మల్ కీరాతాన్ కాల్ మిస్ ఎవరైతే కేవలం జనాజా నమాజ్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 అంతకంటే మరీ పెద్దవియా కావచ్చు అది మనం ఎంత సంకల్పశుద్ధితో పాల్గొంటామో అంతే ఎక్కువగా మనకు ఆ పుణ్యం లభించవచ్చు ఏ జనాజా నమాజ్ అయినా తప్పిపోయినప్పుడు ఏ శవం వెంటనైనా కబ్రిస్తాన్లో మనం వెళ్ళకపోయినప్పుడు మనకెప్పుడైనా బాధ కలుగుతుందా హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ అది అల్లాహు తలానుహు గారి గురించి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 రాత్రి కనీసం రెండు రకాతుల తహజుద్ నమాజ్ చేసే ప్రయత్నం చేయడం పది కురాన్ ఆయతులతో రెండు రకాతుల నమాజ్ తహజుద్ చేసే ప్రయత్నం చేయడం ఇది కూడా మన త్రాసును బరువుగా చేస్తుంది దీనికి సంబంధించిన హదీద్ ఈ విధంగా ఉంది మన్ కర ఆశర ఆయాతిన్ ఫీలైల తిన్ ార్ ఎవరు ఒక రాత్రిలో పది ఆయతులు పఠిస్తాడో అతని కర్మపత్రంలో కింతార్ రాయబడుతుంది మరియు కింతార్ అన్నది ఈ ప్రపంచం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 ప్రపంచంలో ఉన్న సమస్థానికంటే ఎంతో మేలైనది ఈ హదీజ్ తబ్రాని కబీర్లోనిది షేక్ అల్బానీ రెహమహుల్లా గారు సహ్యు తర్గీబ్లు దీనిని పేర్కొన్నారు ఇక సునన్ అబి దావుద్ హిబ్బాన్ ఇబ్ని హుజైమాలోని ఈ హీజ్ను శ్రద్ధగా వినండి దీనిని షేఖ్ అల్బానీ రెహమహుల్లా గారు సహీ తర్గీబ్లో పేర్కొన్నారు హీత్ నంబర్ ఆరు మూడు తొమ్మిది మన్కామ బిన్ లమ్యుక్త ఎవరైతే పది ఆయతులు చదువుతూ నమాజ్ చేస్తారో వారు అశ్రద్ధ వహించే వారిలో లెక్కించబడరు మన్కామ బి అతి ఆయతిన్ కుతిబ మినల్ కానితీన్ మరి ఎవరైతే వంద ఆయతులు పఠిస్తారో